హరివిశ్వాత్మకుడు అందరిలో నున్నవాడు దర్శించి బ్రతుకరో తప్పు లేదు ఇంకనూ దారు పాషాణములందు దైవముగా భావించి కూరిమితో మీకు మీకే కొలిచేవారా చేరి ప్రాణ ప్రతిష్ఠలు చేసేవాడు దేవుడే కోరిక వైష్ణవులందు కొలువరో మీరు హరివిశ్వాత్మకుడు అందరిలోనున్నవాడు దర్శించి బ్రతుకరో తప్పు లేదు వేద పురాణార్థమందు విశ్వాసము పెట్టుకొని శోధించి తెలుసుకునే సుగుణులారా వేదమే మాటలుగాను వివరించే వైష్ణవులు ఆది గురువులు వీరినడుగరో మీరు హరి అందరిలోనున్నవాడు దర్శించి బ్రతుకరో తప్పు లేదు ఇంకనూ దేవుడే పెక్కురూపులైతే ఎదుటానుండగా ఆవల వెదకబోయే ఆసక్తులారా శ్రీవేంకటేశుడే మతి చిక్కినాడు దాసులకు తావు కొని హరిణాత్మ దళరో మీరు హరి విశ్వాత్మకుడు అందరిలో నున్నవాడు దర్శించి బ్రతుకరో తప్పు లేదు ఇంకనూ